శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చేత విరచితమైన శ్రీ వేదాంత పంచదశి చిత్ర దీపమునబడు ఆరవ ప్రకరణంలో నలభై శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము నలభై శ్లోకానికి అవతారిక చూడండి ఇరవై ఆరవ అంకము భవతు స్వయం లోకే భేదహ శంకారుడు అంటున్నాడు స్వామిజీ లోకంలో స్వయం శబ్దమునకు అహం శబ్దమునకు భేదము చూపెట్టారు దేవదత్త స్వయం గచ్చతి ఇత్యాది ఉదాహరణలు ఇచ్చి స్వయం శబ్దానికి అహం శబ్దానికి భేదం చూపెట్టారు స్వయం అనేది సామాన్యాంశము అహం అనేది విశేషాంశము అని భేదాన్ని తెలిపారు ఏ తూటస్థాత్మనికి మాయాతం ఇది పృచ్తి ఇంత మాత్రం చేత కూటస్థాత్మ ఏం ప్రయోజనం సిద్ధించినట్లయింది స్వయం అహం శబ్దముల యొక్క భేదమును తెలుసుకుంటే కూటస్థాత్మందు ఏం చెప్పినట్లయింది అసలు విషయాన్ని మీరు చెప్పనే లేదు అంటే కూటస్థుడంటే ఎవరు అతని సంగతి ఏమిటి చెప్పండి అని ఈ విధంగా శంఖ అయితే శ్లోకాన్ని ప్రవృత్తం చేశాడు అయ్యా కూటస్థుడు ఎవరో కాదు చెప్తాను విను అంటాడు అహం త్వద్భిద్య స్వత్వం కూటస్థే తే నీ తవ స్వయం శబ్దార్థ ఏ వేస కూర్వార్ధం శంఖా భాగము ఉత్తరార్ధం సమాధానం శంఖాకారుడు అంటాడు అహం త్వత్ స్వత్వం విధ్యత అహం పదార్థం నుండి స్వయం పదార్థము భిన్నంగా ఉంది అని లోకంలో మీరు చూపెట్టారు కాని దానిచేత తవ కూటస్థే కూటస్తుని ఏంది ఏం ప్రయోజనం సిద్ధించింది అని శంక చేస్తే ఉత్తరార్థంలో సమాధానం చెప్తున్నాడు స్వయం శబ్దార్థ ఏషస్థ ఈ స్వయం శబ్దం చేత తెలిపినటువంటి ఏ పదార్థం ఉన్నదో అదే ఎవరో కాదు అదే కోటస్తుడు కూటస్థుడే స్వయం శబ్దం చేత చెప్పినా కోటస్తుడు స్వయం భిన్నులు కారు అని నా యొక్క అభిప్రాయం అంటూ గ్రంథకర్త చెప్పినాడు ఇరవై అంకం చూడండి సామాన్య రూప స్వయం శబ్దార్థ ఏవో ఇది ఇద మాయాతం ఇత్యాహ రూపమైనటువంటి స్వయం శబ్దార్థము గురించి ఏదైతే మేము చెప్పామో ఆ స్వయం శబ్దార్థమే కోటస్తుడు అని చెప్పినట్లయింది ముప్పయో అంకం స్వత్వ రూప ధర్మ అన్యత్వం నివారయతి నా కూటస్థత్వం బోధయతి ఇది సంగతి స్వామిజీ స్వయం శబ్దార్థము కూటస్థుడు అంటే స్వయం శబ్దం చేత కూటస్థుడే తెలియబడుతున్నాడు ఇక్కడ అని మీరు అంటున్నారు కాని స్వయం శబ్దము కూటస్థుణ్ణి బోధించడం లేవ రూప ధర్మ అన్యత్వం నివారయతి ఈ స్వయంతం లేదా స్వత్వం అనేటువంటి ఏ ధర్మం ఉన్నదో అది ఇతరమును వ్యావృత్తి చేస్తుంది ఇతరమును వేరు చేస్తుంది అంతేగాని కూటస్థుణ్ణి బోధించదు స్వయం అంటే తాను తాను అన్నప్పుడు ఇతరము కాదు అని ఇతరమును వేరు చేసి చూపెడుతుంది ఈ స్వయం లేదా స్వత్వం అనే ధర్మం అంతేగాని కూటస్థుని బోధించదు అని శంకాకారుడు అంటే అప్పుడు నలభై శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తూ అన్యత్వ స్వత్వం ఇతి చేతన్యవారణం కూటస్థస్యాత్మతాము వక్తు ఇష్టమేవ హి తద్భవేత్ అవారకము స్వత్వం అని ఈ విధంగా శంకారుడు అంటాడు ఇది అన్యవారణం అన్యమును అంటే ఆత్మ భిన్నమైనటువంటి అనాత్మను కదా వేదాంత సిద్ధాంతంలో మనం ఏం చేసేది ఉన్నది కూటస్థ చిధాభాసులను వివేకం చేసి చిధాభాసును సహితంగా సంపూర్ణ దేహాదిక ప్రపంచమంతా కూడా ఈ స్వయం శబ్దార్థ రూపమైనటువంటి కూటస్థాత్మ భిన్నము కాబట్టి ఏది ఆత్మ కంటే అది కల్పితం ఉంటుంది నిత్యం ఉంటుంది అని ఆత్మ నుండి అన్యమును వ్యవృత్తి చేయడమే కదా వేదంత సిద్ధాంతంలో మనం చేసేది అంత ఏమున్నది అనాత్మను మిథ్యత్వ నిశ్చయం చేసేది మిథ్యత్వ నిశ్చయం చేయాలంటే కూటస్థాత్మ నుంచి అనాత్మను వేరు చేయాలి అందుకని స్వయం శబ్దం ఏదైతే ఉందో అన్యత్వ అనాత్మను వేరు చేసి చూపెట్టేది ఉంది కానీ కూటస్థాత్మను బోధించదు అని అంటే అప్పుడు సిద్ధాంతి అంటాడు మాకిష్టమే అంటాడు ఎందుకనంటే స్వయం శబ్దార్థము కూటస్థుడు కూటస్థుడు అంటే ఎవరో కాదు ఆత్మ ఆ ఆత్మ కంటే భిన్నమంతా అనాత్మ మరి స్వయం శబ్దము అన్యమును వేరు చేసి చూపెడుతుంది అని అంటే ఆత్మ నుంచి వేరు చేసి చూపినట్టే అయింది కదా మరి ఆత్మ నుంచి వేరు చేసేదే మాకు ఇష్టముంది అందుకని స్వయం శబ్దము అన్యవారకమై ఉంటే అది మాకిష్టమే అని సిద్ధాంతి ఇష్టాపత్తిని చూపెట్టాడు కూటస్థస్య ఆత్మత వక్తు కూటస్థుడే ఆత్మ అని చెప్పేటువంటి మాకు ఈ స్వయం శబ్దము అన్నివారకముంది అని మీరు అంటున్నారు కదా అది మాకిష్టమే అదే చేసేది ఉన్నది మాకు అనాత్మను ఆత్మ నుంచి వేరు చేస్తేనే కదా ఏది మిథ్య ఏది సత్యం ఎప్పుడైతే కూటస్థుల నుంచి అనాత్మను వేరు చేస్తుందో స్వయం శబ్దము ఇక అవశిష్టమైంది ఆత్మనే నిత్యమని తెలుస్తుంది ఎందుకు అనాత్మంతా మిథ్య కల్పితము అదృష్టం అందువల్ల అన్యవారకత్వం అనేది మాకిష్టమే అని అంటాడు ముప్పై అంకం నను స్వయం ఆత్మశబ్దయో భిన్న ప్రవృత్తి నిమిత్త గవస్వాది ఇవ ఏకా అభావాత్ కథం స్వయం శబ్దా ఆత్మత్వం ఇత్యాశంక్య హస్తకరాది శబ్దవత్వ ఉపత్తే మామి పరిహర శంకాకరుడు అంటాడు స్వామిజీ స్వయం శబ్దార్థమే కూటస్థుడు ఆ కూటస్థుడే ఆత్మ అంటే స్వయం అంటేనే ఆత్మ అని చెప్పినట్లయింది కదా కాని స్వయం శబ్దం ప్రవృత్తి వేరే ఉన్నది ఆత్మశబ్దం యొక్క ప్రవృత్తి వేరే ఉన్నది స్వయం అని అంటే తాను అనేది అర్థము ఆత్మ అంటే దాని ప్రవృత్తి వేరే ఉన్నది ఆత్మ అంటే అనాత్మ భిన్నము అని ఈ విధంగా చెప్పినట్లయింది లేదా ఆత్మాని శబ్దానికి ఉత్పత్తి అర్థం కనుక హెచ్ ఆనోతిహంతమే తి కథ్యతే అని లింగ పురాణం చెప్పిన ప్రకారంగా ఏది సర్వత్ర వ్యాపించి ఉంటుందో ఏది సర్వమును ధరించి సర్వాధిష్ఠానమై ఉంటుందో మరి సర్వమును ఏది తనయందు లయం చేసుకుంటదు అది ఆత్మ చూడు ఆత్మశబ్ద ప్రవృత్తి వేరే అయిందా లేదా కానీ స్వయం శబ్దానికి అర్థం ఆ విధంగా చెప్పగలవా స్వయం అంటే తాను అంతే అర్థం అందుకని స్వయం అనే శబ్దానికి ప్రవృత్తి వేరే ఉన్నది ఆత్మ శబ్దానికి వేరే ఉన్నది భిన్న ప్రవృత్తి గల శబ్దాల్లో ఐక్యం ఎలా సంభవిస్తుంది స్వయం అంటేనే కూటస్థుడు కూటస్థుడు అంటేనే ఆత్మ అంటే ఏమి స్వయం కూటస్థ ఆత్మ అనే పర్యాయ శబ్దాలు అంటే ఒకే అర్థం అంటే ఆత్మనే అని మీరు స్వయం శబ్దానికి ఆత్మకు అభేదం చెప్తున్నారు కానీ సంభవించదు ఎందుకంటే స్వయం ఆత్మ స్వయం శబ్దం యొక్క ప్రవృత్తి ఆత్మ శబ్దం యొక్క ప్రవృత్తి భిన్నం ఉన్నది ఏ విధంగా గవ స్వాదివత్ గవ అంటే గో శబ్దం యొక్క గో వ్యక్తి ఉన్నది వ్యక్తి అంటే విద్యతీ వ్యక్తి ఏది ఇంద్రియాలకు గోచరం ఉంటుందో అది వ్యక్తి అనబడుతుంది ఘట వ్యక్తి పట వ్యక్తి గో వ్యక్తి వ్యక్తి అంటే కేవలం మనుషులే కాదండి విద్యతీతి వ్యక్తి అంటే ఇంద్రియం చేత ఏది తెలియబడుతుందో గోచరిస్తుందో ప్రకటం అది వ్యక్తి అనబడుతుంది అట్లా గో అనేది ఒక వ్యక్తి అశ్వం అనేది ఒక వ్యక్తి ఈ రెండిటికి అభేదం సంభవిస్తుందా సంభవించదు అందుకు గో లక్షణాలు వేరే ఉన్నాయి అశ్వ లక్షణాలు వేరే ఉన్నాయి ఆ గోశబ్దం యొక్క ప్రవృత్తి వేరే దిక్కు ఉంది అశ్వశబ్దం యొక్క ప్రవృత్తి వేరే పశు విశేషాన్ని బోధించే ఈ రెండు భిన్న ప్రవృత్తి గలవి ఉన్నాయి మరి భిన్న ప్రవృత్తి గో మరి అశ్వశబ్దాలకు అభేదం సంభవిస్తుందా సంభవించదు అలాగే స్వయం శబ్దార్థం యొక్క ప్రవృత్తి వేరే ఉంది ఆత్మశబ్దం యొక్క ప్రవృత్తి వేరే ఉంది మరి భిన్న ప్రవృత్తి గల ఆభేదం ఎలా సంభవిస్తా చెప్పండి స్వయం శబ్దార్థస్య ఆత్మత్వం ఇది ఆసంఖ్య స్వయం శబ్దము అర్థము కూటస్థుడని ఆ కూటస్థుడు ఆత్మ అని ఆత్మ స్వయం శబ్దాలకు అభేదము సంభవించదు అని శంక చేస్తే సంభవిస్తుంది అని సిద్ధాంతి సమాధానం చెప్తున్నాడు ఏ విధంగా హస్త కర పాణి అనే శబ్దాలు ప్రయోగం చేశామనుకోండి హస్తము అంటే చెయ్యి కరము అంటే చెయ్యి పాణి అంటే చెయ్యి చూసారా ఇప్పుడు ఈ మూడు శబ్దాలు ఒకే అర్థాన్ని బోధిస్తున్నాయా లేదా అదే విధంగా స్వయం అంటే ఆత్మనే కూటస్థుడు అంటే ఆత్మనే ఆత్మ అంటే స్వయం కూటస్థులకంటే భిన్నం కాదు అంటే స్వయం కూటస్థుడు ఆత్మ అనే పర్యాయ శబ్దాలు అందుకని ఈ పర్యాయ శబ్దాలు అంటే ఏకార్థ వాచి ఉంటాయి ఒకే అర్థాన్ని బోధిస్తాయి అందుకని స్వయం శబ్దానికి ఆత్మ శబ్దానికి ఆభేరం భేదం అంటే ఒకే అర్థాన్ని బోధించుట కుదురుతుంది అని సమాధానం చెప్తూ నలభై మూడో శ్లోకాన్ని ప్రవర్తన చేస్తున్నాడు చూడండి స్వయం ఆత్మేతి పర్యాయ తేనలోకే తయో సహా ప్రయోగో నాస్తి స్వత్వం ఆత్మత్వం చానవారకం స్వయం ఆత్మా ఇతి పర్యాయం స్వయం మరియు ఆత్మ అనేటువంటి శబ్దాలు పర్యాయ శబ్దాలు అంటే స్వయం శబ్దార్థము ఆత్మ రెండు ఒక్కటి అని చెప్పినట్లయింది తేనా ఈ కారణం చేత అవి పర్యాలు ఉందని వలన తయో నాస్తి ఈ స్వయం శబ్దము మరియు ఆత్మ శబ్దము సహప్రయోగం జరగదు ఇక్కడ కూడా ఏ విధంగా ఇంత పూర్వం మనం చెప్పుకున్న ఉదాహరణల్లో దదత్తు స్వయం గచ్చతి యంస్వ అహం స్వయం న శక్నోమి అనే చోట స్వయంతో పాటు ఆత్మశబ్దం ప్రయోగమైందా ప్రయోగం కాలే స్వయం అంటే ఆత్మ ఆత్మ కంటే భిన్నమైనటువంటి వాటితో కలిసి ప్రయోగం చేయుట సంభవిస్తుంది కానీ స్వయం ఆత్మ ఈ రెండు శబ్దాలు ఏక కాలం నాడు ఒకే వ్యక్తి చేత ప్రయోగింపబడవు ఎట్లా అసౌ దేవదత్త అసౌతో స్వయం ఏ విధంగా సహప్రయోగం జరిగిందో అహం స్వయం న శక్నోమి అనే చోట అహంతో పాటు స్వయం ఏ విధంగా సహప్రయోగం అంటే రెండు కలిపి ఏ విధంగా ప్రయోగం చేయడం జరిగిందో అట్లా స్వయం ఆత్మ శబ్దాలు రెండు సహప్రయోగం జరగదు ఎక్కడ కూడా ఎందుకు ఎప్పుడు కాని ఒకే అర్థాన్ని బోధించే అనేక పర్యాయ శబ్దాలు ఏక సహప్రయోగం జరగదు జరిగితే పునరుక్తి దోషం ప్రాప్తం అవుతుంది విధంగా ఒక ఘటమును బోధించేటువంటి అనేక శబ్దాలు ఉన్నాయి ఘటము కుంభము కలశము అనే విధంగా ఈ ఘట కుంభ కలశాలు ఏమి శబ్దాలవి పడతాయి ఈ పర్యాయ శబ్దాలు సహప్రయోగం జరుగుతుందా రెండు గాని మూడు గాని ఒకేసారి ప్రయోగం చేయడం జరుగుతుందా ఒక ఘటాన్ని బోధించేది ఉందనుకోండి ఒక వ్యక్తికి ఆ వ్యక్తి ఇగో అయం ఘట కుంభ కలశ అంటాడా అనడు పునరుక్తి దూషం అవుతుంది అక్కడ ఏదైనా ఒక శబ్దం ప్రయోగం చేస్తాడు అయం ఘటహ అంటాడు లేదా అయం కుంభ అంటాడు లేదా అయం కలశ అంటాడు గాని అయం ఘట కుంభ కలశ అని పర్యాయ శబ్దాలను సహప్రయోగము చేయడు చేస్తే అది దూషమన పడుతుంది అట్లా స్వయం శబ్దము రెండు పర్యాయాలు గనక ఇవి సహప్రయోగము జరగదు ఏక కాలంలో రెండింటిని జరగదు అందుకే తేనా ఈ కారణం చేత లోకే లోకం నందు తయోహో స్వయం శబ్దానికి ఆత్మ శబ్దానికి సహప్రయోగ నాస్తి సహప్రయోగం లేదు అత అందుకని స్వత్వం ఆత్మత్వం అందుకని స్వత్వమే ఆత్మ ఆత్మ స్వత్వము వేరు కాదు అవి అనాత్మను వేరు చేస్తాయి ఆత్మ అంటే అనాత్మ కాదు అని అంటూ నుండి ఆత్మను వేరు చేయడం జరిగింది స్వయం అంటే తాను తాను అన్నప్పుడు ఇతరము కాదు అని అన్యమును అన్యమును వేరు చేసి చెప్పడం జరిగింది ఇదే మాకిష్టం ఉన్నది ఆత్మ నుంచి అనాత్మను వేరజేయడమే మాకిష్టం ఉన్నది అని శ్లోకార్థము పర్యాయత్వే సహప్రయోగ అభావే హేతుమాహా పర్యాయములు ఉన్న సహప్రయోగము జరగదు అని హేతు చెప్పినాడు శ్లోకంలో తేన లోకే తయోహ సహప్రయోగ నా అస్తి అనంటూ ఫలితమాహా దీని ఫలితం ఏమిటి అని అంటే అత స్వత్వంచ ఆత్మత్వంచకం అందుకని స్వత్వం అన్న ఆత్మ అన్న రెండు ఒకటే ఈ రెండు అన్యమును నివారిస్తాయి అన్యమును వ్యావృత్తి చేస్తాయి స్వత్వం అంటే తాను ఆత్మ అంటే కూడా తానే ఆత్మహీనామ స్వరూపం ఆత్మ ఆత్మ అంటే ఏమిటయ్యా ఆత్మహీనామ స్వరూపం జగత్ గురు శంకరాచార్య ఎవరు బ్రహ్మసూత్ర భాషంలో ఆత్మ అంటే ఎవరో కాదు స్వరూపం వాడిని స్వరూపమే అందుకని ఆత్మ అంటే ఎవరో కాదు స్వత్వం ఆత్మ అంటే తానే స్వరూపం ఈ ఆత్మ అంటే తాను తాను అన్నప్పుడు ఇతరము కాదు ఇతరం నుండి వీరు చేయబడినట్లు అయింది అందుకని మరి ఆత్మత్వము అన్ని ఉన్నాయి అన్నాడు ఇది ఫలితార్థం నలభై అంకం నన్ను ఘటాలిసు అచేతనేశు అపి స్వయం స్వయంతో ఆత్మ ఏకత్వం న ఘటతే ఇది సంకతే స్వామీజీ స్వయం నకు ఆత్మకు మీరు ఆభేదం చెప్తున్నారు కానీ సంభవించదు ఎందుకనంటే ఘటాది అనాత్మ అయినటువంటి అచేతన పదార్థాల చేత కూడా స్వయం శబ్దం యొక్క సహప్రయోగం జరుగుతుంది ఘట స్వయం నా జానాతి అన్నాడు ఘటము స్వయముగా తెలుసుకున జాలదు అంటే అది జడుమున్నది అని చెప్పే తాత్పర్యం ఉంది చూడు ఘట స్వయం నా జానాతి అన్నప్పుడు ఘట అనేది అనాత్మైనటువంటి జడ వస్తువు అచేతన వస్తువు దానితో సహప్రయోగం జరిగింది స్వయం శబ్దం మరి అనాత్మతో కూడా ఘటాది జడ పదార్థాలతో కూడా స్వయం శబ్దం సహప్రయోగం జరుగుతున్నది మరి స్వయం అంటే ఆత్మ అని ఈ విధంగా శంక ప్రాప్తమవుతుంది స్వయం ఆత్మశబ్ద యోహ ఏకత్వం ఘటతే స్వయం శబ్దానికి ఆత్మశబ్దానికి ఏకత్వము ఘటింపజాలదు ఘటింపదు సంభవింపదు అని శంక దానికి సమాధానం చెప్తున్నాడు ఘట స్వయం నేవం ఘటాదిషు అచేతృష్టం చేదాలు శంఖాభాగం ఉంది చివరి పాదము సమాధానముంది ఘట స్వయం నీవం స్వత్వం ఘటాదిషు అచేతన దృష్టం చేంత గనక శంఖాభాగం ఘటాదులైనటువంటి అచేతనముల ఈ స్వయం శబ్దం యొక్క ప్రయోగము జరుగుతుంది ఏ విధంగా ఘటం స్వయం న జానాతి స్వయంగా ఘటము తెలుసుకోనదు అని అచేతనమైనటువంటి ఘటముతో స్వయం శబ్ద ప్రయోగం జరుగుతుంది అలాంటప్పుడు స్వయం శబ్దానికి ఆత్మకు అభేదం ఎలా అని ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు ఆత్మసత్వత దృశ్యత అని సమాధానం చెప్తున్నాడు ఘటాదుల్లో కూడా ఆత్మ యొక్క సత్వం ఉన్నదా లేదా చెప్పండి ఆత్మ అంటే అత సాత్య గమనే ఆపులు వ్యాపనే ఆత్మ అంటే వ్యాపక వస్తువు అర్థం మరి ఏది వ్యాపకం ఉంటుందో ఘటాదుల్లో ఉంటుందా ఉండదా తప్పకుండా ఉంటుంది ఎందుకు అస్థి భాతి చేత అచేతనమైన ఘటాదుల్లో కూడా ఆత్మ యొక్క సత్వము ఉంది అందుకని ఆత్మ యొక్క సత్వం అక్కడ ఉన్నందులన ఈ స్వయం శబ్దం కూడా అక్కడ ప్రయోగం చేయడం జరిగింది అందుకని ఏం ఆపత్తి లేదు స్వయం శబ్దంకి అర్థము ఆత్మయే ఉంది అని సమాధానం చెప్పినాడు నలభై అంకం ఘటాదిశు అపి స్ఫూర్ణ రూపేణ ఆత్మ సత్వాత దేశు అపి స్వయం శబ్ద ప్రయోగో నా విరుద్ధ్యత ఇత్యాహ దృశ్యత ఇది అన స్వయం అనేటువంటి ఈ శబ్దము ఘటాది అచేతనముల చేత కలిసి ప్రయోగించబడుతుంది ఎందుకు అంటే ఘటాదీసు అపి స్పురణ రూపేణ ఆత్మ చైతన్య సత్వాత్ ఘటాదులయూ కూడా స్ఫురణ రూపం చేత జ్ఞాప్తి రూపం చేత అస్థి భాతి భాతి అంటే ప్రతీతి ప్రతీతి అంటేంది జ్ఞానమే కదా మరి జ్ఞాన రూపం స్ఫురణ రూపం చేత ఆత్మ ఉందా లేదా అస్థి బాతి ప్రియ రూపం చేత ఆత్మ ఘటాదుల్లో కూడా ఉన్నది కాబట్టి ఆత్మ యొక్క స్ఫురణ ఉన్నందువల్ల ఘటాదులయ్యందు కూడా స్వయం శబ్దం యొక్క ప్రయోగం జరుగుతుంది అందుకని ఏం విరోధం లేదు అని చివరి పాదంలో సమాధానం చెప్పినాడు ఆత్మసత్వత దృశ్యత అన్నాడు నలభై నాలుగో అంకం నన్ను ఘటాదిశు అప్ప ఆత్మచైతన్య సత్వే చైతనాచేత విభాగం నిర్నిమిత్త కాశాత్ అయితే స్వామీజీ ఘటాదు ఆత్మ చైతన్య ఉన్నది అని అంటే ఘటాదులు కూడా చేతన రూపమే అని చెప్పాలి కదా ఇప్పుడు మరి చేతనము అచేతనం విభాగం యొక్క వ్యవస్థ ఎలా చేస్తావు చెప్పు ఇది అచేతనము ఇది చేతనము అంటే ప్రాణులు ఉన్నాయో ఇవన్నీ కూడా చేతనములు ఘటాదులు అచేతనములు అని మనకు లోకంలో అనుభవ సిద్ధం ఉన్నది కానీ ఇప్పుడు మరి ఘటాదు కూడా చేతనం ఉన్నదని అంటున్నారు మరి ఘటాదులు కూడా చేతనమే మరి ప్రాణులు కూడా చేతనమే అంటే ఈ చేతన అచేతన విభాగము ఎలా వ్యవస్థ చేస్తావు చెప్పు అని విధంగా శంక ప్రాప్తం అన్నప్పుడు చేతనాచేత విభాగస్య చిదాభాసత్వ అసత్వ లక్షణ కారణ సద్భావాత్ మామితి పరిహరతి చేతన చేతన విభాగం ఉందో ఇది చిదాభాసుని పురస్కరించుకుని జరుగుతుంది కూటస్థుని లేదా ఆత్మను పురస్కరించుకొని చేతనాచేత విభాగము జరగదు ఎందుకంటే ఆత్మ అంతటా ఉన్నది అంతటా ఉన్నప్పుడు విభజన ఎట్లా చేస్తావు ఆత్మ దృష్టి చేత విభజన చేయడానికే రాదు ఆత్మ అంతటా ఉన్నది సర్వత్రా అనువణువులో ఉన్నది అంత ఆత్మనే ఉన్నది సర్వం కలు విధం సర్వం ఇదంతా ఆత్మనే ఉన్నది అన్నప్పుడు అంత ఆత్మలే అయిన తర్వాత మరి భేదం ఎలా చేస్తావు చేయడానికి రా అంత ఏకమే ఉన్నది ఏ విధంగా ఆకాశం సర్వత్రా అంతటా వ్యాపించే అన్ని వస్తువుల్లో ఉన్నది ఇప్పుడు ఆకాశాన్ని ఏ విధంగా భేదం చేస్తావు చేయడానికి రాదు మరి చేతనా చేతన విభాగం ఎలా చేస్తావు అంటే చిదాభాసుని పురస్కరించుకొని చేయడం జరుగుతుంది చిదాభాష సత్వ అసత్వ లక్షణ చిదాభాసుడు ఎక్కడైతే ఉంటుండో అక్కడ చేతనము అని చిదాభాసుడు ఎక్కడైతే లేడో అక్కడ అచేతనం అని ఏ విధంగా చేతనాచేత విభాగం చేయడం జరుగుతుంది ఎక్కడైతే అంతఃకరణం ఉంటుందో అక్కడ చిదాభాసుడు ఉంటాడు ఎక్కడ అంతఃకరణం లేదో అక్కడ చిదాభాసుడు లేడు ఘటాదులకు అంతఃకరణం లేదు చిదాభాసుడు లేడు అందుకని అవి అచేతనము జడము అని వ్యవహారం చేయడం జరుగుతుంది జీవుల్లో అంతఃకరణం ఉన్నది కాబట్టి అంతఃకరణ ఉన్నందుకు చైతన్యం ఒక ప్రతిబింబ రూప చిదాభాసుడు ఉంటాడు కాబట్టి ఈ చిదాభాసుడు ఎక్కడైతే ఉన్నాడో వీళ్లకు చేతనము అని ఈ విధంగా వ్యవహారం చేయడం జరుగుతుంది అందుకని చేతనాచేత విభాగ వ్యవహారం ఏదైతే ఉందో అది చిదాభాసుని యొక్క సత్వ అసత్వ కారణం వల్ల జరుగుతుందే గాని కూటస్థాత్మ కారణం చేత కాదు అని పరిహారం చేస్తూ నలభై ఐదో శ్లోకం చేతనచేతన భిద కూటస్థాత్మకృత నహి బుద్ధికృత భాష కృత ఏత్యవగమ్యత చేతనచేతన భిద అంటే భేదం ఏదైతే ఉందో విభాగం ఏదైతే ఉందో అది కూటస్థాత్మకృత నహి కూటస్థాత్మ వలన చేతనచేతన విభాగము జరుగుటలేదు కరే మనగా బుద్ధికృత ఆభాసకృత ఏవాతగమ్యత ందు ప్రతిఫలించినటువంటి చైతన్యం యొక్క ఏదైతే ఆ భాష చిదాభాష ఏదైతే ఉండదో దాని చేత చేతన చేతన విభాగము అనేటువంటి వ్యవహారము జరుగుతుంది కానీ కూటస్థాత్మకృతం కాదు అని సమాధానం చెప్పినాడు నలభై ఆరవ అంకం నన్ను చేతనాచేత విభాగస్య చిదాభాష సత్వ అసత్వ ప్రయుక్తత్వ అభ్యుపగమే అచేతనేశు ఆత్మసత్వ అభ్యుభగమ నిష్ప్రయోజన సత్ ఇది అసంఖ్యం స్వామిజీ చేతనాచేత విభాగము చిదాభాసుని యొక్క సత్వ అసత్వమును పురస్కరించుకొని అంటే చిదాభాసుడు ఎక్కడైతే ఉన్నాడో సత్వం అంటే ఉండుట చిదాబాసుడు ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడ చేతనమని అసత్వం లేకుండుట చిదాభాసుడు ఎక్కడైతే లేడో అక్కడ అచేతనమని ఘటాదుల్లో చిదాభాసుడు లేడు అందుకని అది అచేతనమని అంతఃకరణాదు చిదాభాసుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ చేతనములని ఈ విభజన మీరు చేస్తున్నారు కదా అలాంటప్పుడు ఈ ఘటాదులయూ చేతనం ఆత్మ ఉన్నదని మీరు ఇప్పుడైతే చెప్పారు కదా అది నిష్ప్రయోజనం అచేతనేశు ఆత్మసత్వ అభ్యుపగమ నిష్ప్రయోజన అచేతనమైనటువంటి ఘటాదులయందు ఆత్మ యొక్క సత్వమును స్వీకరించుట నిస్ప్రయోజనం అంటే అది జడమే అయిపోయాయి కదా ఆ జడముందు ఆత్మ ఉన్నదని ఎలా స్వీకరిస్తావు చెప్పు నిష్ప్రయోజనము అని ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు చేతనాచేత విభాగ హేతుత్వేన కూటస్థస్య అనభ్యుభగమే అపి అంటే చేతనాచేతన విభజన ఎందు కూటస్థాత్మ యొక్క నిమిత్తం లేదు అని స్వీకరించినప్పటికీ కూడా అచేతన కల్పనాధిష్టానత్వేనా కూటస్థ అభ్యుపగంతవ్యత అభిప్రాయన ఘటాదేహే తల్పితత్వం సదృష్టాంతమహ చేతనాచేతన విభాగము నాకు కూటస్థుని యొక్క ఉపయోగం లేదు చిదాభాసు యొక్క సత్వ అసత్వముల మీద ఆధారపడి ఉంది చేతనాచేత విభాగం ఘటాదు ఆత్మ యొక్క సత్వమును స్వీకరించడం నిష్ప్రయోజనం పూర్వపక్ష అన్నాడో ప్రయోజనం ఉంది అంటున్నాడు సిద్ధాంతి ఏ విధంగా ప్రయోజనం ఉంది అంటే ఈ ఘటాది అచేతనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కల్పితము మరి ఏది కల్పితం ఉంటుందో అది నిరధిష్టానం ఉండదు అధిష్టానం అయితే తప్పకుండా ఉండాలి నిరధిష్టాన విభ్రాంతే వాప్య అనంటూ విద్యారాణ్య గురుదేవుల మున్ముందు ఏడో ప్రకరణ వల్ల చెప్తాడు అధిష్టానం లేకుండా అధ్యస్థ వస్తువు చెప్పడానికి వీల్లేదు ఎందుకు రజ్జువే లేకపోతే పావు భ్రాంతి ఏ విధంగా అవుతుంది చెప్పు అధిష్టానం ఉండి తీరాలి ఎక్కడెక్కడ కల్పితము అధ్యష్ఠము బ్రాంతి కలుగుతుందో అక్కడ అధిష్టానం తప్పకుండా ఉండి తీరాలి అయితే ఈ ఘటాది అచేతన పదార్థాలు కల్పితములు ఉన్నాయి అధ్యష్టములు ఉన్నాయి కల్పితమని ఎందుకంటూ అవి వ్యభిచారం ఉన్నాయి కదా ఎల్లప్పుడూ ఉండేవి కావు కదా ఒకసారి ఇలా ఉంటున్నాయి అత మాయమైపోతున్నాయి బాహ్య ప్రపంచంలో కనపడేటువంటి ఘటాది పదార్థాలు లేదా బాహ్య ప్రపంచము స్వప్నంలోకి వెళ్తే ఉందా సుశూక్తుల్లోకి వెళితే ఉందా సమాధిలోకి వెళ్తే ఉందా ప్రళయంలో ఉందా మూర్చలో ఉందా లేదు కదా కేవలం జాగ్రత్తలోనే కనపడుతుంది అంటే ఒక పారి కనపడి ఒక పారి కనపడకుండా ఎట్లుంటుంది అది వ్యభిచారి అనబడుతుంది కహి హోవే కహి నా హోవే సో వ్యభిచారీ కయ్యే ఇది వ్యభిచారి యొక్క లక్షణం ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా ఏదో అది వ్యభిచారి అనపడుతుంది మరి ఇప్పుడు ఘటాది పదార్థాలు వ్యభిచారి ఉన్నాయి అందువల్ల ఇవి కల్పితములు అని చెప్పవలసి వచ్చింది మరి ఎప్పుడైతే ఇవి కల్పితములు అని సిద్ధమైందో దానికి అధిష్టానం తప్పకుండా ఉండి ఎక్కడ కల్పితము ఎక్కడ అధ్యాస అయింది అధిష్టానం ఎవరు అంటే కూటస్థుని అంది ఇప్పుడు ఘటాది అచేతనాలను చెప్పాలంటే కూటస్థుని తప్పకుండా స్వీకరించాలే ఎందుకు అధిష్టానం లేకుండా అధ్యక్ష వస్తువుకు అస్తిత్వమే ఉండదు ఏ విధంగా అయం సర్ప అంటున్నప్పుడు కల్పితమైనటువంటి సర్పము చెప్తున్నప్పుడు అక్కడ అయమును తీసుకునే చెప్తున్నావా కేవలం సర్ప అంటున్నావా కేవలం పాము పాము అంటే ఎదుటి వాడు అడుగుతాడు ఏమయ్యా ఏమైందని కాని అంటాడు కానీ అయం సర్ప ఇగో ఇది సర్పం అని అంటే అప్పుడు శంక శాంతిస్తుంది ప్రశ్న లేవదు రజు యొక్క సామాన్యాంశం అధిష్టానం ఉన్నది అధిష్టానం యొక్క సామాన్యాంశాన్ని తీసుకొనే కల్పితం యొక్క ప్రతీతి అవుతుంది యొక్క సామాన్యాన్ని తీసుకోకుండా కేవలం కల్పిత వస్తువు ప్రతీతి కావడానికి అవకాశమే లేదు అందుకే ఏ విధంగా అధ్యాసం యొక్క సామగ్రులు ఉన్నాయో అట్లా అధిష్టానం యొక్క సామగ్రులు కూడా వేదాంత పరిభాషలో చెప్పబడ్డది సాంసత సహప్రతితి స విషయత ఈ నాలుగు అధిష్టానం యొక్క సామగ్రులు పెద్ద చర్చలే అయితే అధిష్టాన సామగ్రుల్లో సహప్రతీతి అనేది ఒకటి ఉంది అంటే అధిష్టానము అధ్యక్షంతో కలిసి ప్రతీతి అవుతుంది ఒకవేళ అధిష్టానంశము తో కలిసి లేకుంటే అధ్యస్థ వస్తువును చెప్పడానికే రాదు అధ్యస్థ వస్తువు ఉంది అని సిద్ధి రాదు అంటే అధ్యస్థ వస్తువును చెప్పాలంటే అధిష్టానాన్ని తప్పకుండా స్వీకరించాలి అధిష్టానమును తీసుకొని అధిష్టానం కల్పిత వస్తువు ప్రతీతి అవుతుంది కాబట్టి అధిష్టానత్వ రూపం చేత కూటస్థుని తప్పకుండా స్వీకరించాల్సిందే అచేతనం నందు అధిష్టాన కూటస్థం ఉంది అందుకని అధిష్టాన రూపం లోపల ఘటాదులయందు కూడా చేతనాన్ని స్వీకరించాల్సిందే ఇది అభిప్రాయన ఘటాదేహే తల్పితత్వం సదృష్టాంత మహా అందుకని ఘటాదులు తత్ర అంటే కూటస్థుని ఎందు కల్పిత ఉన్నాయని దృష్టాంత సహితంగా చెప్పినాడు అచేతన్ ఘటాధిష్ట తథ తత్ర కల్పిత అని శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు చూడండి యథాచేతన ఆ భాష కూటస్థే భ్రాంతి కల్పిత అచేతనో ఘట దిష్ట త్ర ఇవ కల్పిత యథన ఆభాస కూటస్తే బ్రాంతి కల్పిత చూడు చేతనము అనేటువంటి వ్యవహారము ఎందువల్ల జరిగింది అంటే అంతఃకరణం ఉన్నందు చైతన్యం యొక్క ఆభాష ఈ చేతన ప్రాణులు అనే వ్యవహారం జరుగుతుంది ఏ విధంగా ఈ ఆభాషము కూటస్థుని ఎందుకు కల్పిత విశేషం చెప్పుకుంటూ వచ్చాం కదా పూర్వం అహం శబ్దానికి అర్థము చిదాభాసుడు కల్పిత విశేషము కూటస్థుడు సామాన్యాంశము ఆ కూటస్థుని ఎందు ఈ కల్పిత విశేషమైనటువంటి చిరాబాసుడు ఉన్నాడు అంటే చిరాబాసుడు కూటస్థుని ఎందు కల్పితము ఏ విధంగా కూటస్థుని ఎందు చిరాబాసుడు కల్పితము అదేవిధంగా తథ తత్ర అంటే ఆ కూటస్థుని ఎందే అచేతను ఘటాదిహేచ అచేతనమైనటువంటి ఘటదులు కూడా కల్పిత కల్పితం ఉన్నాయి అందుకని ఆ కల్పితానికి అధిష్టాన రూపంలో కూటస్థుని తప్పకుండా స్వీకరించాలి అని సమాధానం చెప్పినట్లు అయింది నలభై ఆరు శ్లోకాలైనవి చూడండి స్వత్వ ఆత్మత్వ యోహో ఏకత్వే అతి ప్రసంగం తత్తేదంతే అపీతి అని అంటే ఈ స్వత్వము అంటే స్వయం శబ్దార్థమైనటువంటి కూటస్థుడు ఆత్మ ఇద్దరు భిన్నులు కారు ఒక్కటే అని స్వయంకు ఆత్మకు ఆ చెప్తే ఈ స్వత్వ ఆత్మత్వంలకు ఏకత్వం శంకాకారుడు అతి చేస్తున్నాడు అతి అంటే మర్యాదను ఉల్లంఘించి శంక చేయుట తన మర్యాదలో తాను ఉండకుండా మర్యాదను ఉల్లంఘించి శంకను చేస్తున్నాడు దీనికి అతి ప్రసంగం అంటారు అలా ఎక్కువ మాట్లాడకు అంటారు కదా ఎవరైనా మాట్లాడేటప్పుడు అంటే అతిగా మాట్లాడుతున్నాడు అంటే విషయాన్ని అతిక్రమించి అన్యత్ర మాట్లాడుతున్నాడు అప్పుడు అతిగా మాట్లాడకు ఎక్కువగా మాట్లాడకు అతి అంటారు అంటే మర్యాదను ఉల్లంఘించి మాట్లాడుతుంటే అతి ప్రసంగం అంటారు దాన్ని అదే విధంగా అతి ప్రసంగం చేస్తున్నాడు స్వయంనకు ఆత్మకు ఏకత్వం సిద్ధాంతి చెప్తూ ఉంటే మర్యాదను ఉల్లంఘించి శంక చేస్తున్నాడు శంకాకారుడు శ్లోకం నలభై ఈ మొత్తం శ్లోకం శంఖా భాగమే ఉంటుంది తత్తేదంతే అపి స్వత్వం ఇవత్వహమాదిషు సర్వత్రానుగతే తేన తయోరప్యాత్మతే చే అంటే ఏమిటి స్వామిజీ ఇక్కడ గుణసంధి అయింది తత్తా ప్లస్ ఇదం తా అకారం వికారం కలిస్తే ఏకారం అయితే అదేం గుణ అనేటువంటి పాళనీయ సూత్రం చేత గుణ సంధ్య తత్తా ప్లస్ ఇదంత తేదంతే అపి తా ఇదంతా అనేది కూడా స్వత్వం ఇవ స్వయం శబ్దం వలనే తహమాదిషు సర్వత్ర అనుగతే తయో అపి ఏ విధంగా త్వం అహం అసౌలలో స్వయం శబ్దము అనుగతమై ప్రతీతి అవుతున్నందువలన స్వయం శబ్దార్థం ఎవరు అని చెప్పారు మీరు ఆత్మ అని చెప్పారు మరి అట్లే తత్వ ఇదంతలు కూడా ఇవి ధర్మాలు తత్వ అనేది ఒక ధర్మం ఒక స్వభావం అది అని చెప్పుటకు యోగ్యమైనటువంటి వస్తువులో ఉన్నటువంటి ఒక ధర్మ విశేషము తత్త మరి ఇది అని చెప్పుటకు యోగ్యమైనటువంటి వస్తువు నందు ధర్మ విశేషము ఇదంత ఈ తత్వ ఇదంతలు కూడా సర్వత్రా అనుగతమై ప్రతీతి అవుతున్నాయి స్వయం శబ్దం వలనే మరి స్వయం శబ్దం ఏ విధంగా సర్వత్రా అనుగతమై ఉన్నందు దానికి ఆత్మ అన్నావో అట్లా తత్వయుధంతలు కూడా సర్వత్రా అనుగతమై ప్రతీతి అవుతున్నందులన తత్వంతో కూడా ఆత్మత్వం చెప్పాలి అని ఈ విధంగా శంక మొత్తం శంఖా భాగము శ్లోకం యాభై అంకం చూడండి త్వం అహమాది సర్వత్ర అనుగతశ స్వత్వస్య ఇవ అన్నిట్లో అనుగతమైనటువంటి స్వయం వలె స్వత్వం వలె అసౌ స్వయం గచ్చతి త్వ స్వయం వీక్షస్వ అహం స్వయం నశక్నోమి పూర్వం ఇచ్చినటువంటి దృష్టాంతాల్లో స్వయం అనేది సర్వత్ర అనుగతమే ఉన్నది త్వం అహం అసౌ అన్నిట్లో అనుగతమై ఉన్నది అట్లే అంటాడు సర్వత్ర అనుగతయోహో తత్తేదంతయోహో అపి మరి తత్త ఇదంతా కూడా సర్వత్రా అనుగతమై ఉండందు ఆత్మ రూపత్వం కిం నశాత్ కూడా ఆత్మత్వం ఎందుకు చెప్పకూడదు ఇవి కూడా ఆత్మయే అని ఎందుకు చెప్పకూడదు అని శంకాకారుని యొక్క భావము ఇది భావ అని నలభై ఏడో శ్లోకానికి వ్యాఖ్యానం తెలుసుకున్నాం ఇప్పుడు శంకాకరణ సమాధానం చెప్పాలి కదా తత్వ ఇదంతోహో ఆత్మ అధిక వృత్తిత్వాద ఆత్మత్వం నంభవతి త్యాహ ఈ తత్వ ఇదంతలకు ఆత్మత్వము కంటే అధిక వృత్తి ఉన్నందు ఇవి ఆత్మ కాదు ఆత్మ వీల్లేదు అని శ్లోకాన్ని ప్రవృతం చేస్తున్నాడు నలభై ఎనిమిదవ శ్లోకం తే ఆత్మత్వ్యనుగతే తేదం తయో ఆత్మత్వం నైవ సంభావ్యం సమ్యక్ ఆత్మత్వే అవి అనుగతే తో ఆత్మత్వం సంభావ్యం నేవ ఏ తత్తా ఇదంతలు స్వయం శబ్దం వలే సర్వత్ర అనుగతమై ఉన్నాయో అందువల్ల స్వయం శబ్దము నాకు ఏ విధంగా ఆత్మత్వం వచ్చిందో స్వయం శబ్దం సర్వత్రా అనుగతమై ఉన్నందువలన స్వయం శబ్దము ఆత్మ అని ఏ విధంగా చెప్పామో తత్వ ఇదంతలు కూడా సర్వత్రా అనుగతమై ఉండడం వాటికి ఆత్మ చెప్పాలి అంటే చూడు సర్వత్ర అనుగతమై ఉన్నటువంటిది ఏదో అది ఆత్మ అని అంటే ఆత్మీయను కూడా తత్వతలు అనుగతమై ప్రతీతి మరి అవి ఆత్మీయతలు అయితే చెప్పు ఆత్మను విడిచి అన్యత్ర సర్వత్రా అనుగతమై ప్రతీతి అయితే అనుగతమే ఉన్నది ఆత్మ నిర్ధారణ చేయడానికి వస్తుంది త్మతో కూడా కలిసి ప్రతీతి అవుతున్నాయి అవి మరి ఇప్పుడు అవి ఆత్మ ఎట్లయితే చెప్పు ఏ విధంగా తద ఆత్మ ఇదం ఆత్మ అని ఈ విధంగా ఆత్మతో కూడా కలిసి ప్రతీతి అవుతున్నాయి తత్ ఇదంతలు మరి ఇప్పుడు ఆత్మ ఎవరు తత్త ఇదంతలు ఆత్మ అవుతాయా కావు ఏ విధంగా తా అవురి దోను బి స్వయం పనేకీ న్యాయ్యి తమ్మురు అహమాదిక వస్తున్న విషయ అనుగత హను తం ఆదికను విషయ అనుష్యుతు ఆత్మత హే తీసు విషయ తా అవుదంతా అనుగతహే ఏ విధంగా స్వయం శబ్దము తమ్ అహమాదు లో అనుగతమే ఉన్నదో అందుకని స్వయం శబ్దార్థము ఆత్మ అని చెప్పినాము అట్లా తమ్ అహమాదో అనుసూతమైనటువంటి ఏ ఆత్మ ఉన్నదో ఆ ఆత్మతోను కూడా ఈ తత్వ ఇదంతలు కలిసి ప్రతీత అవుతుంటే ఇప్పుడు చెప్పు మరి తత్వ ఇదంతలకు ఆత్మత్వం ఎట్లవుతుంది చెప్పండి అది ఆత్మ అంటే ఆత్మ రూపం ఉన్నది ఇది ఆత్మ ఇది ఆత్మ రూపం ఉన్నది అని ఆత్మతో కలిసి తద్ ఇదం తదాత్మ ఇదం ఆత్మ తదాత్మ అంటే ఆత్మస్వరూపం తదాత్మ ఏ విధంగా తాదాత్మ్యం అనే శబ్దం కూడా మనం అప్పుడప్పుడు చెప్పుకుంటాం వేదాంతంలో తాదాత్మ్యం అంటే ఆత్మ అంటే స్వరూపం తాదాత్మ్యం అంటే తత్స్వరూపం అట్లా ఈ తత్శబ్దం కలిసి తదాత్మ అయింది తదాత్మ అంటే స్వరూపము అంటే ఆత్మ అని చెప్పినట్లయింది అంటే ఆత్మతో కూడా తత్శబ్దము కలిసి ప్రతీత ఏ ఆత్మ అయితే సర్వత్రా అనుగతమే ఉన్నదో ఆ ఆత్మతోను కూడా ఇది కలిసి ప్రతీత అయితే ఏ తత్వయుధం తలు ఆత్మ ఎట్లయితే చెప్పు ఇత్యది వ్యవహార సంభవే తరుధం తాకు ఆత్మ తాకే అధిక దేశ భర్తి ఈ తత్వ ఇదంతలు ఏవైతే ఉన్నాయో ఆత్మతో కూడా కలిసి ప్రతీత అవుతున్నది సర్వత్రా కూడా కలిసి ప్రతీత అవుతున్నది ఇప్పుడు అవి ఆత్మట్లయితే చెప్పు అని చెప్తూ ఒక దృష్టాంతం చెప్పినాడు సమ్యక్త్వ అసమ్యక్వ అని ఏ విధంగా ఆత్మత్వము యోగ్యం ఆత్మత్వము అయోగ్యం ఆత్మత్వం అంటే స్వరూపం దీని స్వరూపం యోగ్యం ఉంది దీని స్వరూపం యోగ్యం లేదు అని ఈ సమ్యక్త అసమ్యక్తంలో ఆత్మతో కలిసి ప్రతీ తైనంత మాత్రం చేత వాటికి ఆత్మ అంటామా సమ్యక్తము అసమ్యక్తంకు ఆత్మ అని చెప్పడానికి వీల్లేదు అట్లే ఈ తత్వ ఇదంతా కూడా ఆత్మతో కలిసి ప్రతీ తైనంత మాత్రం చేత వాటికి ఆత్మత్వం రాదు అని శ్లోకార్థం తీక చూడాలి యాభై మూడవ అంకం తత్తేదంటే స్వత్వం ఇవా ఎద్యపి తహమాది అనుగతే ఇప్పుడు తత్ ఇదంత తమ్ అహమాదులయందు అనుగతమై ప్రతీతి అవుతున్నాయి తత్ అంటే అది ఇదంత అంటే ఇది సహ దేవదత్త అన్నామనుకో సహ అబ్దం చెల రూపం ఏమిటి తత్శబ్దమే తత్శబ్దం యొక్క పులింగ ఏకవచనం మరి ఇప్పుడు సహా అన్నప్పుడు తత్శబ్దే ప్రయోగం చేసినట్లయింది కదా అంటే అతడు అసౌ అనే దానితో ఈ తత్శబ్దం అనుగతమై ప్రతీతి అవుతుంది ఒక్కోసారి తమ్ అంటే నీవు అనే దానితో కూడా తత్శబ్దం ప్రయోగం జరుగుతుంది సయేవ త్వం అన్నామనుకో ఆ నీవే అన్నప్పుడు అక్కడ కూడా తబ్దం నీవు త్వంతో ప్రతీత అవుతుంది సయేవ ఆ నేనే అన్నప్పుడు కూడా సహ శబ్దం రూపాంతరం ప్రథమ విభక్తి ఏకవచనం అది అహంతో కలిసి ప్రతీత అవుతుంది ఈ విధంగా తత్త ఇదంతలు తమ్మహమాదులయందు అనుగతమై ప్రతీతి అవుతున్నాయి అంటే శంకరకరుణ్ యొక్క అభిప్రాయం ఏంది ఏ విధంగా స్వయం శబ్దార్థమైనటువంటి ఆత్మ అన్నిట్లో అనుగతమై ఉన్నది అట్లే తత్తాయుధంతో కూడా అన్నిట్లో అనుగతమై ఉన్నందుకు తాయుధంతో కూడా ఆత్మత్వం వస్తుంది కదా అని అంటే అయినా కూడా చేసు అనువర్తమనే ఆత్మత్వే అపి తోమహమాదులయందు అనుగతమైనటువంటి ఆత్మయందు కూడా అనుగతమై ఉన్నాయి ఈ తత్వ ఇదంతలు ఏ విధంగా తదాత్మత్వం ఇదమాత్మత్వం ఇత్యాది వ్యవహార సంభవాదు అతహ తయోహ ఆత్మత్వ అధిక వృత్తిత్వాదు ఆత్మస్వరూపత నా సంభావ్యతే ఆత్మ అధికంగా వెళ్ళి అనుగతమైనయి ఆత్మ ఆత్మను విడిసే అన్నిట్లో అనుగతమైతే ఈ తత్వ ఆత్మను విడిసే అన్నిట్లో అనుగతమైన ఆత్మ కూడా అనుగతమైన అంటే ఆత్మ అధిక వృత్తి ఉన్నాయి అందుకని ఇది ఆత్మ కాదు ఆత్మ ఒకటకు వీల్లేదు అని చెప్పినాడు తృష్టాంతే ఇది దృష్టాంతం చెప్పినాడు సమ్యక్త అని అంటూ శ్లోకంలో సమ్యక్ ఆత్మతో కలిసి ప్రతీతి అయినప్పటికీ కూడా వాటికి ఏ విధంగా ఆత్మత్వం రాదు అదే విధంగా తత్ ఇదంతలు ఆత్మ ఎందు అనుగతమై కలిసి ప్రతీత అయినప్పటికీ కూడా వీటికి ఆత్మత్వం రాదు ఆత్మత్వం సమ్యక్ ఆత్మత్వం అసమ్యక్ ఇది వ్యవహార వసాద్ ఆత్మత్వే అపి అనువర్తమానయోహ సమ్యక్వ అసమ్యోహ ఇవ ఇ చూడు ఆత్మత్వ సమ్యగ్ అస్తి ఆత్మత్వం అసమ్యగస్తి ఆత్మత్వం సమ్యగ్ అంటే సమీచీనం ఉన్నది యోగ్యం ఉన్నది ఆత్మత్వం సమీచీనం లేదు అంటే యోగ్యం లేదు అని సమ్యక్తం అసమ్యం ఆత్మత్వ కలిసి ప్రతి అవుతున్నంత మాత్రం చేత వాటికి ఏ విధంగా ఆత్మహత్వం రాదు తత్తా ఇదంతలు కూడా తదాత్మ ఇదమాత్మ అని ఆత్మతో కలిసి ప్రతీ తగుతున్నాయి అంత మాత్రం చేత వాటికి ఆత్మత్వం రాదు అని తా ఇదంతలకు చెప్పడానికి వీలు లేదు అని నలభై శ్లోకం వ్యాఖ్యానం తెలుసుకున్నాం ఇక మిగతా విషయం రేపు నుంచి తెలుసుకుందాం హరి ఓం తచ్చవతు సహనో భున సహ వీర్యం కర్వాహే తేజస్వినధితమస్తు మా విద్విషావహే ఓ శాంతి శాంతి శాంతి